ఆ తీరని కోరికలన్నిటిని పూడ్చడమా లేకపోతే దాన్ని దాటిపోవడమా పూడ్చడం అయితే పూడ్చేంత వరకు ఉంటది ఇది ఎందుకో తెలుసు సార్ నేను ఇక్కడ ఉన్నానంటే అక్కడ లేనని అర్థం నాకు ఇది తెలుసు అంటే తెలియదు అని అర్థం నేను ఇది చూచానంటే అది చూడలేదని అర్థం నేను ఇది విన్నానంటే అది వినలేదని అర్థం అర్థమవుతుంది నేను ఇది చదివాను ఈ పుస్తకం అంటే ఆ పుస్తకం చదవలేదు అర్థం నేను ఈ క్యాసెట్ విన్నానంటే ఆ క్యాసెట్ వినలేదనర్థం నేను ఈ ఊర్లో ఉన్నానంటే ఆ ఊర్లో లేదని అర్థం నేను ఇది అనుభవించాను అంటే అది అనుభవించలేదు అర్థం అర్థం ఈ అసంతృప్తి తాలు జీవితంలో ఇంకెంతగా మించిన కన్నీళ్ళు అవసరం లేదు మనిషికి కాబట్టి అన్ని కోరికలు తీరవు కానీ నేనంటున్నది ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ డిజైర్ చూడండి తమాషా నువ్వు కోరికను ఎందుకు తీర్చుకోవాలంటున్నావు కోరిక తీర్చుకోవడంలో నీకు సుఖం ఉందా చె అంటే కోరడంలో ఉందా సుఖం తీర్చుకోవడంలో ఉందా సుఖం తీరిన తర్వాత ఉందా సుఖం ఇది వేదాంత అవగాహన ముందు లేదు స్వామిజీ ఎందుకని ఆ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి ఇంకేం సుఖం అప్పుడు లేదు ఇంకెక్కడ ఉంది చిన్నదైనా సరే ఇప్పుడు లడ్డు నేను లడ్డు తినాలి నేను లడ్డు తినాలి ఏదైనా సరే ఏ ప్రతిసాధ్యం లేదు ఎవడు కొత్త వాడు ఇది చెప్పారు ఏదో ఇదయ్యా పిజ్జా అమెరికాలో ఇప్పుడు మనకు ఆంధ్రాకు కూడా దిగింది ఇక్కడే ఉండదు సికింద్రాబాద్లో పిజ్జా సెంటర్ వాడు పోయి చూసాడు పిజ్జా చూసాడు తమాషాగా ఉంది ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వాడికి పిజ్జా తినాలి పిజ్జా తినాలి కోరిక ఇప్పుడు ఉంది ఆనందమా పిజ్జా తినాలి పిజ్జా తినాలి ఉంది ఎసుకో కొంత రాళ్ళు చేసుకొని ఆ తర్వాత దాన్ని పేరు చేసుకుంటే అక్కడ ఉంది ఉంది ప్రియ వస్తువు దగ్గరగా సుఖం లేదు ఇంకెక్కడ ఉంది సుఖం చెప్పు తినడంలో ఉందే అస్సలు లేదు ఎందుకంటే ఉండచ్చు స్వల్పం అల్పం మనం చెప్పాను చూసారా అది స్వల్పమేవా ఎందువల్ల మనం వాటిని చూస్తేనే మనకు అర్థమవుతుంది మనకి ఏదైతే రుచికరంగా ఉంటుందో మంచు పాలు చక్కగా బాగా కాచి ఎర్రగా పాలు తయారైన తర్వాత ఆ పాలల్లంతా కూడా ఆ బాదం పుప్పంతా కూడా చేసి అది తీసుకొని వచ్చి ఆ రసం కూడా అందులో పోసి చక్కగా బాదం ఖీర్ తయారు చేసి ఈ పీరు ముందు పెట్టి పీలే పీలే తమాట తాగుతూ ఉంటాడు వేడివేడి ఇది సుఖం ఎందుకని ప్రియంగా ఎన్ని వికారాలు ముఖం ఒక రకంగా పోతుంది కళ్ళు ఇంకో రకంగా పోతాయి సరేనా ఏదో తగిలినట్టుగా అలా తాగుతూ తాగుతూ మధ్యలో ఉండ తాగుతూ ఇది సార్ సుఖం ఇది సుఖం ఎందుకో తెలుసా నాకు ఆనందాన్ని ఇచ్చేది అయిపోతాం దాన్ని అనుభవించేటప్పుడు కూడా ఇది అయిపోతా ఇది ఒక కావాల్సిన వస్తువును కొనుక్కొని కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఐదు సార్లు లెక్క ఎడుతుంటాడు ఎందుకో తెలుసా లెక్క తెలియ కాదు ఇవ్వడం విషయం లెక్క అర్థనాపిస్తావు ఇరవై ఐదు రూపాయలు ఐదు ఐదులా ఐదు ఉండే ఐదు రూపాయలు ఐదు ఎన్నిసార్లు ఎక్కడ ఉండబోయా నీకేం తెలుసు కష్టపడి సంపాదిస్తూ తెలుసు కష్టపడి సంపాదించి ఏమైనా ఇచ్చిపోవాలా ఎందుకంటే వస్తువు తీసుకున్నావు గనక ఏం చేస్తాం ఏది ఉందో అది పోతూ ఉందనే సపోజ్ అంతా అయిపోయింది అనుకోండి కానీ ఎక్కడుందో చెప్పన ఆనందం కోరుకోవడంలో లేదు అనుభవించడంలో కూడా లేదు అనుభవించేటప్పుడు కూడా నువ్వు భావన అనుభవిస్తున్నా భావన టెన్షన్ అంతా ఉంది ఎక్కడుండదంటే తినేసాడు అనుకోండి ఒక్క క్షణం ఓన్లీ టూ ప్లేసెస్ ఏ మనిషి సుఖపడ్డం ఎక్కడుందంటే రెండే స్థానాల్లో ఉందని వేదాంతం రికగ్నైజ్ చేసింది ఒకటి ఏంటంటే ఒకటి ఏదైతే ప్రగాఢంగా మనం కోరుకుంటామో కొంచెం అది తీరినప్పుడు ఒక్కసారి అంతే మళ్ళీ ఇంకో కోరిక మళ్ళీ అలజడి స్టార్ట్ అవుతుంది అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి కోరిక తీరినప్పుడు తాత్కాలికంగా నీకు ఆనంద ఎందుకో తెలుసా కోరికకు సంబంధించిన ఆలోచనే నీ మనసులో లేదు గనక అది తీరిపోగానే నీ దగ్గర నువ్వు ఉండవు అది ఆనందం స్వస్వ ఆనంద భవే నీ దగ్గర నువ్వు ఉండవు మళ్లీ ఇంకో కోరిక స్టార్ట్ అయింది అనుకోండి మళ్లీ పోతుంది ఇది మళ్లీ రెండవది మోడల్ ఎక్కడ కనపడుతుందో తెలుసా గాడ నిద్రలో కనపడుతుంది ఎందుకని అక్కడ నీ దగ్గర నువ్వు ఉండవు ఏ కోరికలు లేవు అందువల్ల నిద్ర టప్పని లేచిన వాడిని ఎక్కడైనా చూసారా మీరు నిప్పు దొక్కినట్టుగా నిప్పు దొక్కినట్టుగా పైన లేచేవాడిని ఎవరిని చూడలేదు ఇప్పటివరకు ఈ పక్క నుంచి అటు తిరిగో ఆ పక్క నుంచి ఇటు తిరిగో లేవయా అంటున్నానో అనో లేస్తాను ఎందుకో తెలుసా ఆనందంలో నుంచి బయటపడడం ఇష్టం లేక సుఖంలో నుంచి బయటపడడం ఇష్టం లేక ఏ కోరికను లేకుండా ఉన్నప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు కోరిక తీరినప్పుడు ఇది విషయం బాగా అర్థం చేసుకోండి కోరిక తీరినప్పుడు కూడా సుఖం అంటే ఏంటంటే కోరిక తీరిన తర్వాత సుఖం అంటే అప్పుడు నీకు దిగే కోరిక ఉందే నేను లడ్డు తినాలి తినేసేవా అయిపోయింది ఇప్పుడుందా కోరిక లేదు సుఖంగా ఉన్నాను స్వామిజీ కోరిక లేని వాడివిగా ఉన్నావు గనక సుఖంగా ఉన్నావు దట్ ఈస్ దీర కాదు ఆ సమయంలో కోరిక తీరినప్పుడు నీ దగ్గర కోరిక లేదు అంతవల్ యువాన్ సహా అశ్ సర్వాన్ కామాన్ సహా సమస్తమైన కోరికలు తీరిన వాడు ఎందుకో తెలుసా ఏ కోరిక తీరినా కోరిక లేనివాడివిగా ఉంటావు గనక అన్ని కోరికలు తీరడం అంటే ఏ కోరిక లేకుండా ఉండడం అని అర్థం ఇప్పుడు అర్థమైందా అంతేగాని అన్ని కోరికలు తీరడం అని కాదు కోరిక లేని అడివిగా ఉండడం నాన్ వాంటింగ్ పర్స్ నాన్ వాంటింగ్ పర్స్ ఏ కోరిక లేనిటువంటి వాడివిగా ఉండడం ఇక్కడ నీకు ఆనందం కలుగుతుంది ఇదే ఆత్మ ఇదే ఆత్మ తత్ ఏవా ఆత్మానమితి బ్రహ్మశబ్దేనా వర్ణితం ब्रह्म विपश्य देती नंबर फोर अंतव ये, ये, ये विधायक नी स्वरूपमद तत्मा अदे आत्मा शब्द वर्णित इधे ब्रह्मने वादी शब्देत चूंकि प्रोक्तम उक्तम आत्मे ब्रह्म अंदव अयमात्म ब्रह्मे ब्रह्म కాబట్టి అన్ని కోరికలు తీరినబడి అయ్యావు ఎందు కోరిక తీరిన తర్వాత ఏ స్థితి అయితే ఉందో అది నీకు లబ్ధమవుతుంది ఇంకా నీకు కోరికల మీద ఆశ లేదు ఆప్త కామస్య కాస్పృహ ఆప్త కాముడి నీవు ఆత్మవిధుడు నీవు ఆత్మవిధుడికి ఏ కోరికలు ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని సర్వం తానే ఉండడు అన్యంగా రెండో వస్తువు లేదు కోరుకోవడానికి పశ్యుతేతి ఓవర్ కాబట్టి్రహ్మణ విపశ్యుతేతి అనేది నాలుగోది పదం పరం అనేదానికి దానికి వ్యాఖ్యానం కనుక నంబర్ వన్ బ్ర విత్నోతి పరం బ్రత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విత్ యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ ఆప్నోతి సోష్ణుతే పరం బ్రహ్మణ ఇది అయిపోయింది కనుక ఇది మన యొక్క స్వరూపం ఈ నిధిధ్యాసలో అలా ఉండి దీన్ని అపరోక్షంగా మనం మర్చుకోవాలి పరోక్ష జ్ఞానం కలిగింది దీన్ని అపరోక్షంగా మనం తయారు చేసుకోవాలి కానీ గతంలో ఈ దేహం నేను అహమస్సు అంటే దేహం అనుకుంటూ వచ్చాను ఇప్పుడు కాదని తెలుస్తుంది కానీ ఇంతకాలంగా దేహం అనుకుంటూ వచ్చాను కనుక ఈ దేహానికి సంబంధించిన వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ ఉన్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి మనసు నుంచి దూరం కావడం లేదు కాబట్టి ఆ హృదయ గుహ ప్లీజ్ యో నిహితం గుహయాం ఆ గుహ ఏంటో తెలుసా ఇప్పుడు గుహ ఎందుకని సంవరణ శబ్దం గనక గూఢార్థం దానికి దాత్వార్థం సంవరణ కాబట్టి ఆవరణ ఏంటో తెలుసా అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఇదే గుహ ఇప్పుడు ఆ గుహలో నుంచి బయటపడాలి ఇప్పుడు ఆ గుహలో నుంచి పరమే వ్యోమి పరమాకాశం హృదయాకాశం నుంచి ఒక్కసారి మనం సమస్తంలోకి రావాలి ఆ గుహను ఛేదించుకోవాలి ఆ గుహ ఏంటో తెలుసా అన్నమైకోశం ప్రాణమై కోసం మనమైకోసం విజ్ఞానమై కోసం మనం దాంట్లో బంధింపబడి అవకాశం లేదు దాని నుంచి మనం ఎట్లా బయటపడాలనో ఇది పంచకోశ ప్రక్రియ గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం భవంతు సుఖినోవీ వర్షతు పర్జన్య పృథివీసాని రేషోయోవర బ్రాహ్మణ సుతు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యా శా Hiyo yonah tachodayah సహనా వవతు సహనో భున్న సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్ మావిషావై బ్రహ్మవిధ ఆపునోతి పర తదే అుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేద పరమే వ్యోమన్ సోశ్ సర్వాన్ కామాన్ స్రహ్మణ విపశితే తస్మాద్స్మాత్మ ఆకాశ సంభూత ఆకాశాద్వాయో వాని అనేరాప అృథివీ పృథివ్యా ఓషయీభ్యోన్న పురుష పురుషోన్నరసమయే శిర అక్షిణ అయముత్తర పక్ష యమాత్మాదం పుచ్చం ప్రతిష్ట తదభ్యేష భవతి బ్రహ్మవిత్ ఆపునోతి పరం బ్రహ్మవిదుడు మోక్షమును పొందుతూ ఉన్నాడు అనేది आनंदवलि त्रा सारंश का आनंदवलि ब्रह्मावल्ली निर्णयो अभी मोटमुद सूत्रप्रांगक्य चपड़ी ब्रह्मवीत आपनोति परम ब्रह्मवीत परम आप्नोति प्राप्नोति इति అయితే బ్రహ్మ విత్ పరం ఆపునతి అన్నప్పుడు అక్కడ మనకు కొన్ని తెలుస్తూ ఉన్నాయి బ్రహ్మ విత్ అనగానే బ్రహ్మం అనేటువంటి ఒక వస్తువు ఒకటి ఉంది అని తెలుస్తూ ఉంది బ్రహ్మం అనేటువంటి వస్తువు ఒకటి ఉంది విత్ తెలుసుకుంటూ ఉన్నాడు గనక వేత్తి జానాతి ఇది కాబట్టి తెలియదగింది అది అనేది కూడా మనకు సూత్రప్రాయంగా తెలుస్తూ ఉంది కనుక బ్రహ్మము అనేటువంటి వస్తువు ఒకటి ఉంది సత్పదార్థం ఒకటుంది అది తెలియదగింది కాబట్టి తెలుసుకోవాల్సింది అని అయితే ఇంతవరకు మనం శిక్షా పూర్తి చేసినా ఎక్కడ ఆ బ్రహ్మ శబ్దార్థం ఇంతవరకు దొరకలేదు బ్రహ్మ అనేటువంటి దాన్ని బ్రహ్మం అనేటువంటి దాన్ని నిర్వచనం చేయలేదు ఇదమిద్దంగా ఇది బ్రహ్మము అని చెప్పలేదు ఎక్కడ అది కాబట్టి ఆ బ్రహ్మాని గురించి ఏషా అభ్యుక్త ఈ మంత్రంలో చెప్తూ ఉన్నాడు అనంటూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వకామాన్ సహ బ్రహ్మణ విపశ్యుతి అనేటప్పటికీ మంత్రం ఎండైపోయింది కాబట్టి బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అనేటువంటిది వాక్యం బ్రహ్మవిదాప్నోతి పరం అనేటువంటిది దాని మంత్రం చేత అభ్యుక్త చెప్పబడింది అక్కడ మంత్రం కొటేషన్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేదన హితం గుం పరమే వ్యోమన్ సోశ్ను సర్వకామాన్ సహ బ్రహ్మణ విపచ్యదే విపశితా బ్రహ్మణ ఇది అక్కడికి మంత్రం బ్రహ్మ విత్ ఆపునోతి పరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి బ్రహ్మ విత్ ఆపునోతి పరం అనేటువంటి బ్రాహ్మణ వాక్యంలో ఏదైతే బ్రహ్మ శబ్దం ఉందో అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి దాంట్లో బ్రహ్మ శబ్దం ఉంది ఇది సామానాధికారణ్యం అర్థమవుతుంది కనుక ఈ బ్రహ్మముని గురించి నిర్వచించడంలో ఇది లక్షణ వాక్యం అయింది ఇది లక్షణ వాక్యం అయింది కాబట్టి ఇది మంత్రం కాబట్టి సర్వ ఏవ వల్యార్థ బ్రహ్మ మీద ఆప్నోతి పరం సర్వ ఏవ వల్యార్థ ఆనంద వల్యానంద వల్యాధ సర్వ ఏ బ్రహ్మానంద వల్యాధ బ్రహ్మవిధ ఆప్నోతి పరం ఇదిక్య సూత్రిత బ్రాహ్మణ వాక్యన సూత్రిత కాబట్టి సూత్రబద్ధంగా సూత్రప్రాయంగా సూత్రీకరించి కేవలం దాని యొక్క సారాంశాన్నంతా కూడాను ఒకే ఒక వాక్యంలో బ్రాహ్మణ వాక్యన సూత్రిత చెప్పబడింది సూత్రీకరింపబడింది అది బ్రహ్మవిధ ఆపునతి పరం అయితే ఏదైతే ఆ విధంగా సూత్రితమైందో సూత్రితోర్థ సంక్షేపత మంత్రేణ వ్యాఖ్యాత కాబట్టి ఏదైతే బ్రాహ్మణ వాక్యంగా బ్రహ్మవిధ ఆపునతి పరం అని చెప్పబడిందో అదే సంక్షిప్తంగా దాని వ్యాఖ్యానం చేయాలి గనక దాని యొక్క లక్షణాన్ని బ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్తూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సూత్రిత అర్థ సంక్షేపత దాన్ని సంక్షేపంగా చెప్పడం జరిగింది సంక్షిప్తంగా మంత్రేణ వ్యాఖ్యాత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది కాబట్టి ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి మంత్రం ద్వారా ఇది తెలియజేయబడింది సో ఇది వాక్యం ఇది మంత్రం అది బ్రాహ్మణ వాక్యం ఇది మంత్రం ప్లియర్ కానీ ఇక్కడ ఒక్కటి ఉంది సమానాధికరణ్యం